ప్రేజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈ రోజు స్కైప్రాధనలో జాయిన్ అయిన మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న గ్లోరీ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు గెస్ట్ యూజర్ బ్రదర్ ఏమో పాట పాడతారు ప్రేజ్ అండ్ సిస్టర్స్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి సరే సిస్టర్ ప్రారంభించుకుందాం స్తోధరం పరిశుధురం హైమాల రాజా నీకు వందనాలు తండ్రి ఏసుక్రిస్ రాజా వందనాలు తండ్రి మరి ఇక్కడ ఇద్దరు ముగ్గురుంటే దేవా అక్కడ మీరు ఉంటారు దేవా మా మందల మీరు దీయండి దేవానికి స్తోత్రం దేవ దినమంతా మనందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా దేవానికి స్థూత్రం చెల్లిస్తున్నాం దేవా ముఖ్యంగా వాక్యం మీరే మా అతని మాట్లాడం దేవా దేవాన్ని ఎక్కి దేవా పాడల ద్వారా మహిమ పొంది దేవం ప్రార్థన మీ దుపానికి చేర్చుకుని నామానికి స్స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణ తండ్రి ఆమె థ్యాంక్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లో బ్రదర్ మీరు పాట పాడండి బ్రదర్ సిస్టర్ ప్రైజ్లో సిస్టర్ ప్రైజ్ల బ్రదర్ నీ చేతిలో రొట్టెనుని నయ్యా వీరువు ఏ సయ్యా నీ చేతిలో రొట్టెను ీరో ఆశీర్వాదిం చూ స వీరో సయా ఆశీర్వాదీ సయా నీచేతిలో రుట్టెనునయ్యా వీరో నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు సయా తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాము ఆశీర్వాదించితీ అబ్రహాముగా మార్చితివి నీచేతిలో రొట్టెను నీనయ్యా వీరువు ఏసయా నీచేతిలో రుట్టెను నీనయ్యా వీరువు ఏసయా అలయా కోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వాదించితీవీ ఇజ్రా ఏలుగా మార్చితీవి అలయా నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వాదించి తీవీ ఇజ్రా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు ఏసయా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు ఏసయ హింసకుడు దూషకుడు అనేకరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితీవి హింసకుడు దూషకుడు ఆనేకరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు ఏసయా నీ రొట్టెను నేనయ్యా వీరోోసీరో వే సయా ఆశీర్వదించు స వీరో సశీర్వదించు స నీచేతిలో రుట్టిను నీనయ్యా వీరో ప్రైజ్ లో బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మన మధ్యలో ఉన్న రూఫర్స్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ లా బ్రదర్ ప్రెజలర్ బ్రదర్స్ ప్రైజ్ లో బ్రదర్ అందరికి ప్రెజలర్ బ్రదర్స్టర్స్ నామంలో అందరికి ముందు వాక్యం దాని నుంచి చిన్న ప్రార్థన చేసుకుని చిన్నగా వాక్యం చేసుకుందాము ప్రార్థన చేసుకుంది కల్మస్ పరిశుద్ధుడా ప్రేణమా తండ్రి దేవాన్ని పాద వంద నాలుగు స్తోత్రం తండ్రి ఎస్ఐ ఎంత వంద నాలుగు కృతజ్ఞతలు స్తోత్రం నేను ఎస్ఏ ప్రభా మరి పొద్దున్న నుంచి ఇప్పుడు నీకు ఎంతో వంద తండ్రి ప్రభా ఎస్ఐ మా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ప్రభా ఎస్ఐ మా రాకపో కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి నేను ఎస్సే ప్రభా అదేవిధంగా నేనే ఎసే ప్రభా ఇంటికి వచ్చినాం తండ్రి నాయన ఎసే ప్రతి ఒక్క విషయంలో మీరు తోడు నేటిగా ఉన్నందుకు నీకు వంద నాలుగు కృతజ్ఞతలు సూత్రం తండ్రి ప్రభా మరి వాక్యం చెప్పబోతుండగా ప్రభా ఎస వాక్యం నేనేస్తా విని అందరు చౌగి విని నేనేస ప్రభా పాటించటకు సాయం తెచ్చేనా ప్రభా ఎస అందరూ నేర్చుకుని నేనేసేవా దిన దినాహారము ప్రభా నేను పాటించ ప్రభా స్టెప్ బై స్టెప్ నేనేసే ముందుకు వెళ్ళేటకు సాయం చేసినందుకు నీకు వంద తండ్రి ప్రభా ప్ర ఎన్నో రోజులుగా మేము ఈ ఆన్లైన్ ప్రాధాన్యంలో పార్టిసిపేట్ అవుతున్నాం తండ్రి ప్రభా ఎసేవా ఎన్నో మంచి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభా ఇతరులకు కూడా పంచి పింటాలని ఆశపడుతున్నాం తండ్రి ప్రభా ఎస్ఏం మరి ప్రభా నీకెంతో వందనాల స్థుతులు స్తోత్రం తండ్రి మరి నీ కృప నీ ప్రేమ దయచేయండి నా సొంత తలంపులు కొట్టేయండి ప్రభా నీ వాక్యం చేత నీ ఆత్మ చేత నన్ను నడిపించమని యేసు క్రీస్తు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమ్మెన్ యుహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వరకు వ్యూహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి సారీ పద్నాలుగు వరకు జాన్ ఫోర్టీన్త్ చాప్టర్ వన్ టు 14 వర్సస్ జాన్ ఫోర్టీన్త్ చాప్టర్ వన్ టు 14 వర్సస్ మనం అక్కడక్కడ చూసుకుందాము జంబుల్ గా అయితే ఈ యొక్క సారాంశం ఏంటంటే నా టైటిల్ వచ్చేసి దీజస్ ఈజ్ ద వే టు ది ఫాదర్ దేవుడే మార్గము ఏసుక్రీస్తే మార్గము ఆయన మార్గము మనం పోకపోతే మనకి ఏంటి ప్రాబ్లం అంటే ఏంటి ఏమి వస్తుంది రాదో మనము నేర్చుకుంటున్నాం నేర్చు నేర్చుకోబోతుంది ఈ అంశం పైన ఎందుకంటే చూడండి మనం ట్రావెలింగ్ చేస్తుంటే కదా బయట మనకు వాక్యాలు కనబడతాయి కంపల్సరీ ఆ వాక్యంలో ఒకటి కనుక మనకు ఏ వాక్యం అంటే చూడండి యువాన్సు వార్త పద్నాలుగు పదహా పద్నాలుగు ఆరో వచ్చిన చూడండి జీజస్ ఆన్సర్డ్ హిమ్ ఐ అమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ నో వన్ గోస్ టు ది ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ చూడండి వాక్యం క్లియర్గా చెప్తుంది నేను ఎందుకంటే ఈ వాక్యం ఎంచుకు ఎందుకు ఎంచుకున్నానంటే అప్పుడప్పుడు నేను ఇక్కడ నుంచి మన సెకండ్ నేను నా ఆఫీస్ కోంపల్లి నేను నేను ఉండదు బడంపేట్ అక్కడి నుంచి కోంపల్లి ట్రావెల్ చేస్తుంట నేను ఈ ఇది కనీసం నాకు మూడు సార్లు నాలుగు నాలుగు గోడల మీద టచ్ అవుతుంది అక్కడ అక్కడి నుంచి పోతున్నటుశుల పైన ఎక్కడైనా రాసి ఉంటుందిగా చదివిననమాట అయితే చూసిన నేను నిజమే కదా అయితే ఈ వాక్యంలో సత్యాన్ని ఎంతో మంది అంటే ఇప్పుడు దేవుని కంప్లీట్ గా తెలుసుకోవడం వరకు వాళ్ళే వాళ్ళు కూడా అన్యూలే ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్నా చూడండి నేనే మార్గము జీవము అని చెప్తుంది ఐ అమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ చూడండి నువ్వు నీ యొక్క మార్గము సరిగ్గా ఉన్నట్టయితే నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకున్నట్టయితే ఆ సత్యం ద్వారా నీకేమొస్తుందంటే నీకు జీవితము అంటే జీవితం ఒక లైఫ్ వస్తుంది ఆ లైఫ్ ఎటువంటిది అంటే ఇటర్నల్ లైఫ్ చూడండి మన కరెక్ట్ మనం సత్యం తెలుసుకున్నప్పటికీ చెడుకి చోటు ఇది తెలుసుకోవాల విషయం ఏంటంటే మన సత్యం తెలుసుకున్నప్పుడు చెడు అనేది మన దరిదాదులో కూడా రాదు అంటే మన దగ్గర కూడా రాదు నువ్వు కరెక్ట్ వేలో నడిస్తే ఆ మార్గం ఎటువంటిదైనా ఆ మార్గం ఎటువంటిది అయినా మనం చూసుకున్నట్లయితే నువ్వు నీ ఒక నడిచిన మార్గము మంచా చెడ్డ నీకు తెలుస్తుంది ఎందుకంటే ఈ మూడు మనకు కావాలంటే మనకు ముఖ్యంగా మనము మనం దేవుణ్ణిలో బాప్తిసము పొంది పశ్చాత్తపరం పడి మన పాపశములు ఒప్పుకొని ఇవి ముందుకు నడిచినట్టయితే నీ యొక్క ఆత్మ ఈ మూడు ద్వారా నీకు నడిపిస్తుంది నువ్వు వెళ్ళే మార్గము రైటా కరెక్టా నువ్వు ఎంచుకునే మార్గము తప్పా రాంగా అనేసి నీకు అర్థమవుతుంది అంటే నేను నడిచే మార్గం నేను చూసే మార్గం నేను చూసే మార్గం అని ఖచ్చితంగా నీకు తెలుస్తుందా ఉంటాం నువ్వు నడిచే మార్గం మంచిదైతే నీకు సత్యం తోడే ఉంటుంది ఆ సత్యం తో తోడుంటే నీకు లైఫ్ కూడా తోడే లైఫ్ అంటే ఇటర్నల్ లైఫ్ దేవుడిచ్చే లైఫ్ అనమాట చూడండి దీనికోసము ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఎన్నో అంటే ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఉదాహరణకి రెండు మూడు వర్ మనం బైబుల్లో నుంచి ఒక నాలుగైదు వచనాలు చూసుకుందాం యుహాన్ సు వార్త ఆరో అధ్యయం ముప్పై ఐదో వచ్చనం టు దేమ్ ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ Whoever comes come to me shall not hunger and whoever believes in me shall, know, shall never thirst. Children, if you come to God, if you look at me, then God will be breaded. If you are breaded, you will be breaded. If you are breaded, you will be breaded. Children, I am not aware of this. I am aware of this. తినేస్తాం గాబా గబా అని తినేస్తాం కదా దాని తర్వాత నీళ్ళు తాగుతాం సరే ఇది ఇక్కడ సత్యం ఏంటంటే తెలుసుకున్న సత్యం అంటే ఎల్ల నిత్య జీవము నిత్య జీవం అంటే నీ నువ్వు తోడై ఉన్నప్పుడు ఎల్ల అంటే నీతో ఉన్నది వాక్యము వాక్యం ద్వారా వచ్చే దాని దాన్ని ఏమంటాం తృప్తి వాక్యం ద్వారా వచ్చే తృప్తి అనమాట అయితే ఎప్పుడు దేవుడిలో ఉన్నట్టయితే నీకు ఎప్పుడు ఈ రెండు కలగదు నువ్వు సంపృ సమృద్ధిగా ఉంటావు నీ గిండె ఎప్పుడు నిండి పొర్లుచున్నది ఇతరులకు ట్రాన్స్ఫర్ అవుతుండాలి నీ దగ్గర ఉన్నది ఇతరులకు చెప్తుంటారు మనం నేర్చుకున్న బైబిల్ నుంచి మన బ్రదర్స్ ఎన్నో నేర్చుకున్నాం కదా మనమే కాకుండా ఇతరులకు కూడా మన మనం మన మనం మన దగ్గర పెట్టుకుంటే మన అది ఉండదు మన కుళ్ళిపోతుంది మన నుంచి ఒకరికి పోవాలంటే పంచుతుండాలి కదా షేరింగ్ చేస్తుండాలి ఒకరికి ఒకరికి షేరింగ్ అదే కదా దేవుని యొక్క ప్రేమ కరుణ దయ అవన్నీ చూపించడం వల్లనే కదా అయితే ఈ యొక్క వాక్యం కరెక్ట్ గా చూడండి ఐమ్ ద వే వే ట్రూత్ ట్రూత్ లైఫ్ వే ట్రూత్ లైఫ్ ఇదొక చేన్ సిస్టమ్ లాగా మనకు కనబడుతుంది నువ్వు ఒక మంచి మార్గం నడిచినట్లయితే నువ్వు నీకు నిత్య కలుగు నీకు సత్యం తెలుస్తుంది సత్యం తెలిసినప్పుడు ఒకవేళ మీ చర్చలో నీకు సత్యం తెలిసినప్పుడు ఆ సత్యం నువ్వు ఇంకక్కడ ఉండలేవు నువ్వు బయటికి వెళ్ళిపోతావు ఎందుకంటే మనకు క్లియర్గా వాక్యం చదివిస్తుంది మీరు అనేకులకు శువార్త ప్రకటించి శిష్యులుగా చేయాలి అంటే మనకిచ్చిన హోంవర్క్ ఇది మనము మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నో హోంవర్క్ చేసినాం కదా మనము ఆ మార్గ దేవుని మార్గంలో నడిచినప్పుడు నీకు సత్యం తెలిసినప్పుడు ఆ సత్యం ద్వారా వచ్చే నిత్య జీవము ఇతరులకు పంచిపెట్టాలి అనేది ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయాల ఆ జీవం ఇలా పనిచేస్తుంది అంటే రెండే థింగ్స్ కరెక్ట్ వే నిజంగా ఉండడం న్యాయంగా ఉండడం ఈ రెండు విధాలం దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేది ఈ మూడిటికి పనిచేస్తుంది అనమాట దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఏమైతే అంటే పడిపోతుంటాం మధ్యలో లేస్తాం మళ్ళీ వెళ్ళిపోతాం మళ్ళా పడిపోతుంటాం యథావిధిగా అయిపోతుంటాం సండే రాగానే చర్చ్ ఆ ప్రార్థన వినాలా ఆ గంట తినాలే కొనుకల్ మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే ఓకే ఎవరన్నా పిలిస్తే ప్రేయర్ మీటింగ్కి వెళ్ళిపోయి ఉండాలా అనేది ఈ ఈ జీవితం కాదు అది మనకు కావాల్సింది ఏం జీవితం నిత్య జీవితము నీకు ఎల్లప్పుడూ సంతోషం ఇచ్చే జీవము జీవితం కావాలని నీకు అయితే నువ్వు ఏ పని చేసినా నీకు వచ్చే దేవుడు సంతోషిస్తాడు నువ్వు ఏ పని చేసినా మంచి పని దేవుడు సంతోషిస్తాడు అరే ఈరోజు బిడ్డ నా బిడ్డ ఒకరికి వాక్యం చెప్పింది ప్రయత్నం చేస్తుంది తనకి హెల్ప్ చేద్దాం మన మన విషయంలో కూడా అంతే మన మన దాంట్లో కూడా ఒకరినొకరు హెల్ప్ చేసుకొని ఈ ఆన్లైన్ వాక్యం చెప్పుకొని ఒకరినొకరు అంటే హెల్ప్ చేసుకొని ఎంకరేజ్మెంట్ చేసుకో బ్రదర్ మీరు చెప్పాలి మీరు రావాలని ఆ ద్వారానే కదా మనం అందరం నేర్చుకున్నది ఒకరి ద్వారా ఒకరు నేర్చుకున్నాం మంచిది మనం ఎవరికైనా రెడీగా వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం రెడీగా ఉంటాం వాక్యం సిద్ధంగా ఉంటాం అయితే నేను ఈ వాక్యం రాసుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను నేను చాలాసార్లు పాయింట్స్ నోట్ అంటే దేవుని ద్వారానే అంటే తన ద్వారానే మనకి ఇవన్నీ కలుగుతాయి తన తన ద్వారా లేకపోతే మనం ఎటు ముందుకు వెళ్ళలేం ఇవన్నీ టీచింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన బ్రదర్స్ నుంచి సిస్టర్ నుంచి వాళ్ళు నేర్చుకొని మనకి నేర్పించినారు డైరెక్ట్గా మనం నేర్చుకుంటే నేను కూడా ఒకరి దగ్గర విన్నయే కదా నేను ఒక నా సొంతంగా నేను ఎప్పుడు నేను కనుక్కొనికి ట్రై చేయలేదు మనం దగ్గర విన్నయ్యి విని నేర్చుకొని మన సొంతంగా మనము నేర్చుకున్నాం అనమాట అయితే నేను కూడా ఒకరి దగ్గర నేర్చుకున్నాను కొన్ని విషయాలు సండే స్కూల్లో నేర్చుకున్నాను వాళ్ళు చెప్తే విని నేర్చుకున్నాను చూడండి ఈ మూడు మార్గాలు నీకు కావాలంటే చూడండి మార్క్స్ వార్త పదహారవ ధ్యేయము పదహారవ వచ్చినాం మార్క్స్ వార్త పదారవ ధ్యేయము పదార వచనం ఊ believes and is baptized will be saved, but బట్ ఊ హెవ్ డస్ నాట్ బిలీవ్ విల్ బి కండెమ్డ్ చూడండి దేవుని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్నడ బాప్తిసం అంటే ఏంది మన పాపశమప్పుకొని నూతనగా పరచడం నీ చెడుని అంటే నీ ఓల్డ్ థింగ్స్ ని తీసేసి కొత్తగా నూతన పరిశు బాప్తిసం నూతన పరిశునం అంటే బాగున్న గేను అవుతున్నాను ఈ యొక్క పాస జీతం ఇంకా గుర్తు రాదు ఒకవేళ మీకు ఇంకోటి చెప్పాలా ఒకవేళ దేవుడు నిన్ను క్షమించిన అయితే ఆ రిపీట్ తప్పులు మళ్ళీ రిపీట్ మనం చెయ్యము మానవుల దగ్గర అటువంటి స్వభావం ఉంటుందేమో కానీ రెండు మూడు సార్లు అంటారు కానీ దేవుడు ఒక్కసారి క్షమిస్తంటే మనం ఆ దగ్గరికి అంటే మనం అది ఇంకోసారి చెయ్యం ఎందుకంటే దేవుడు ఒక్కసారి దేవుడు చూడండి తప్పు మన తప్పులన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించినప్పుడు మనం ఇంకా దేవుందరూ ఒప్పుకున్నప్పుడు ఇంకా ఆ జోలికి మనం పోకూడదు అంటే ఆ తప్పుల దగ్గరికి పోకూడదు మనం అవి తప్పైనా సరే అనేది మనం మనం చేసుకున్న నిర్ణయం నిర్ణయము మనం ఏర్పరచుకున్న ఆలో మనం మనం ఏర్పరచుకున్న డెసిషన్ మనం తీర్మానం చేసుకుంటాం కదా ఈ రోజు నేను ఏది చేసుకోవాలి తీర్మానం ఈ తీర్మానం ద్వారా నీకేమైతే అంటే ఈ మూడు నీకు వే ట్రూత్ లైఫ్ నీకు నిజమైన మార్గం తెలుస్తుంది ఆ మార్గం ద్వారా నడుస్తుంటే నీకు సత్యం తెలుస్తుంది ఆ సత్యాన్ని అనుసరించుంటే నీకు జీవం వస్తుంది ఆ జీవాన్ని ఇతరులకు పంచి పెడతాం అనమాట ఇదే ఇటర్నల్ లైఫ్ ఇటర్నల్ లైఫ్ అంటే దేవుని దేవుని దేవు దేవుడు దేవుని చోత అంటే దేవుని చేత మనము నడిపింపబడడం అనమాట మనకు ప్రేరేపణ వస్తుంది అంటారు కదా వర్షి బాగా చేసేస్తుంటే మనకు ప్రేరేప దేవుడు నాకు ప్రేరేపించిన బదర్ ఇట్లా కనబడుతుంది అట్లా చాలా మంది అంటుంటారు కదా అదే అనమాట అంటే నీకు జరగబోయేది ముందే దేవుడు నీకు బయలుపరుస్తాడు ఈ మూడిట్లో ఉంటేను ఈ మూడిట్లో ఏంటేను ముందే దేవుడు నీకు క్లియర్గా చూపిస్తాం విజన్ చూపిస్తాడు నీకు క్లియర్గా విజన్ చూపిస్తాడు అంటే దేవుడు చూడండి మన దేవుడు మనమన్నా మారతామేమో కానీ దేవుడు ఎప్పుడు మారడు దేవుడు ఇప్పుడు ఒకే విధంగా ఉంటాడు రేపు కూడా ఒకే విధంగా ఉంటాడు ఆ విధంగా మనం ట్రై చేయ మనం ప్రయాస పడుతున్నాం ఎందుకంటే ఆ స్వభావం ఈజీగా మారిపోతుంది కొన్ని వీక్నెస్ వల్ల మారిపోతుంది చెప్పుకోలే మనుషుల స్వభావం ఎటువంటి ఆశ ఆశ ఆశ అంటే మనకు తృప్తి పరీక్ష ఇచ్చేది కాదు ఆయన నాకు ఇంకెక్కువ కావాలి నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలని ఆశ అది మనని దయించి వేస్తుంది మన ఆశ ఆ ఆశ లేకపోతే నాకు ఇది చాలు ఏడికే తృప్తి పడి ఉన్నట్టయితే నీకు ఈ మూడు మార్గాలు నీ కళ్ళము కూడా ఎదురుగా కనబడతాయి నీవే ఇప్పుడు మనం అప్లికేషన్ తీసుకున్నాం నా మార్గము నా లైఫ్ నా ట్రూత్ అని మనం చూసుకున్నట్టయితే తప్పులు చేసి మనం ఒప్పుకున్నాం డౌట్ సెమించేషన్ ఒప్పుకున్నాం కాబట్టి మళ్ళా తిరిగి వెనుక చూడకూడదు వెనుక తిరిగి చూస్తే ఏమవుతుందంటే పనిష్మెంట్ ఉప్పు స్తంభంలాగా మనం మారిపోతాం ఒకవేళ విని మనం నేర్చుకోకపోతే ఏమవుతుందంటే మనం విని నేర్చుకొని పాటించకపోతే మనం మారిపోతాం ఒక పనిష్మెంట్ లాగా మారిపోతాం దేవుడు చూస్తాడు లేక ఇంకా టైం ఇస్తాడు ఆ టైంలో మనం కోలుకోకపోతే మన గట్టి దెబ్బ తాకుతుంది ఎందుకంటే పనిష్మెంట్ దేనికోసం వస్తుంది పాపం ద్వారా పనిష్మెంట్ వస్తుంది స్కూల్లో హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇస్తారు స్పోర్ట్స్కి లేట్ అయితే పనిష్మెంట్ ఇస్తారు ఇవన్నిటికి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మరి దేవుడు కూడా నిన్ను పనిష్ చేస్తాడు ఖచ్చితంగా పనిష్ చేస్తాడు ప్రేమ ప్రేమ దేవుడు జాలి దేవుడు కోపం కూడా అదే విధంగా ఉంటుంది సో మనం ఇచ్చిన టైంలో మనం చెయ్యకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం గోల్ నువ్వు నువ్వు సరిగ్గా చెయ్యకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు ఎందుకంటే మనం వినడం వల్లనే కదా అన్నీ నేర్చుకుంటున్నాం ఏమేమి ఇన్ని రోజులు మనం ఏం విన్నామో ఏం చూసినామో మనకన్నీ తెలుసు కదా చూడండి యువవాన్ సువార్త మూడవ ధ్యానం ముప్పై ఆరవ వచ్చినాం ఊ హ్యావ్ బిలీవ్స్ ఇన్ ద సన్ యాజ్ ఇటర్నల్ లైఫ్ ఊ హ్యావ్ డస్ నాట్ ఒబే ద సన్ షెల్ నాట్ సి లైఫ్ చూడండి మంత మంచి వాక్యము ఈ యొక్క వాక్యములు ఆత్మచేత పరిశుద్ధ ఆత్మచేత రాయబడినవి దేవుని యొక్క దేవుని నమ్మి ఈ మూడు అనుసరించితే నీకు ఇటర్నల్ లైఫ్ ఇటర్నల్ అయితే నీకు జీవం ఎప్పుడు ఉంటుంది నీకు అల్సటర్ అంటే ఏమంటాం జీవం ఎట్లా ఉంటుందంటే నువ్వు అలసిపోయిన సమయంలో కూడా నీకు పని చేస్తుంది నువ్వెంత దూరం ఎంత ట్రావెల్ చేసినా సరే హుషారుగా ఉంటావు అరే నేను రెడీగా ఉంటా నేను ఇప్పుడు నేను చెప్తా వాక్యము ఇప్పుడు నేను వీళ్ళందరికీ నేను నేను చేస్తా ప్రార్థన నేను చెప్తా వాక్యం అంత అట్లా ఉంట ఇంటర్నల్ లైఫ్ అనేది ఆ విధంగా నిన్ను ముందుకు ప్రోత్సహిస్తుందన్నమాట అంటే ముందుకు ఎంకరేజ్గా చేసుకుంటూ తీసుకెళ్తుంది నిన్న అంటే చూడండి దేవుడు చెప్పిన ఈ మూడు విధానం మూడు విధానాలు మనం అనుసరించి నడుస్తున్నట్లయితే మనకి ఎన్నో లాభాలు నష్టాలు ఏం లేవు ఈ మూడు పాటించడం వల్ల అన్ని లాభాలే అయితే నేను ఎందుకు ఈ ఈ మూడు చెప్తున్నంటే చాలాసార్లు మనము వాక్యాలు గోడల మీద చూసినాం చర్చ్ గోడల మీద అక్కడిక్కడ చూస్తుంటాం ఇది తెలియక ఇది తెలియక సరిగా అక్కడ చెప్పలేక వాళ్ళు ఏమలేక జస్ట్ చదివి వదిలేదు అంతే ఇందులో డీప్గా మీరు చూసినట్టే ఎన్నో మంచి అర్థాలు ఉన్నాయి ఎంతో సత్యం ఉంది ఆ సత్యం కరెక్ట్గా చెప్తే వాడు అక్కడ ఉండడు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాను ఉడికి వెళ్ళిపోతావు అక్కడి నుంచి ఒక్క క్షణం కూడా ఆగడు అయ్యో నేను ఇన్ని రోజులు ఈ తప్పు పనిచేసినా సండే రాగానే వస్తున్నా లెవెన్ థర్టీకి సర్వీస్ కూర్చుంటున్నా తెలుగు సర్వీస్ వెళ్ళిపోతున్నా మళ్ళీ మధ్యాహ్నం తినేసి మంచిగా వండుకొని బారా చికెన్ అన్నం తినేసి వెళ్ళిపోతున్నా అనే రొటీన్ వాళ్ళు ఉన్నారు ఈ వాక్యం సరిగా వాళ్ళు చెప్పలేక వాళ్ళు ఎంతో మోసపోతున్నారు వాళ్ళు చూడండి యోహన్ సువార్త ఒకటో అధ్యాయము నాలుగో వచ్చున్నాం ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ మ్యాన్ చూడండి మనము మార్గం గురించి వెళ్తున్నాం నీ యొక్క మార్గము ఎట్లా నువ్వు నడుస్తుంటే దేవుడు నీకు లైట్ లైట్ నీకు దేవుడు ఆరు అంటే ఆ విధంగా మారుతున్నాడు నీ యొక్క పాదలకు దీపం వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు నడిచి వెళ్తుంటే దేవుడు నీ యొక్క దేవుడు నీకు లైట్ని చూస్తున్నాడు అంటే ముంగడి నుంచి అంటే నువ్వు దేవుడు ఎప్పుడైతే విశ్వసించి నువ్వు దేవుని దగ్గరికి వస్తే అంటాం నీ చీకటి జీవితాన్ని వెలుగు వెలుగు వెలుగుమయం చేసి నేను ముందు తీసుకెళ్తు అప్పుడు నీకు ఆ వెలుగు వచ్చేసరికి నీ పాదలకు చీకటి ఇంకా కనబడదు నీ పాదలకు ఇంకా చీకటి కనబడదు అంతా వెలుగే వెలుగులో నడిచేటప్పుడు ఏ దారి మంచి ఉంది ములు గుచ్చుకపోవచ్చు ముళ్ళు గుచ్చుకోపోవచ్చు మేకులు గుచ్చుకుపోవచ్చు ఇవన్నీ చీకటికి అంటే చెడు ఇవన్నీ అంటే ఒక్క ముళ్ళు గుచ్చుకున్న ఎంతో నొప్పి ఉంటుంది చెడు కూడా అంత భయంకరం అదే చీకట్లో నడిచినైతే నువ్వు చూసుకొని నడుస్తావు మంచి దారిని వెతుకుంటావు ఇదే రెండు డిఫరెన్స్ కాబట్టి అయితే ఈ యొక్క వాక్యము మనం చర్చలలో చూసినాం కదా ఫరేగా సరిగా వాళ్ళకు ఏంటంటే వాళ్ళ చర్చ్ మెంబర్స్ కి సరిగా చెప్పలేక వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఒక బ్రదర్ని అడిగిన నేను బ్రదర్ దీనికి అర్థమైందంటే ఏం బ్రదర్ ఏం చెప్తారు రెండు మూడు వాక్యాలు చెప్తారు వదిలేస్తారు వెళ్ళిపోయి కానికాలు తీసుకుంటారు వచ్చేస్తాం అంతకు మించి ఇంకేం చెప్పరు బ్రదర్ అంటారు ఇక వాళ్ళకి తెలిసిన సండే సండే అంటే ఇదే మరి ఈ యొక్క వాక్యానికి నీకేమన్నా అర్థం తెలుసా బ్రదర్ మీకు గోడ మీద రాశారంటే ఏముంది బ్రదర్ దేవుడు మనం చెప్పకంటే మనం చెప్తే ఎవరు విన్నారు అక్కడ పాస్టర్ పాస్టర్ పాస్టర్ అయిపోవడం మళ్ళా పాస్టర్ చెప్తుంటే ఎవరన్నా డెగిస్తే వాడిని సైలెంట్ గా ఉండి నేను చెప్తున్నా నువ్వెందుకు అని అంటారు ఇలా కానీ మన దగ్గర ఆ విధంగా లేదు చిన్నోళ్ళ నుంచి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు వాక్యాలు పంచుకుంటున్నారు మంచి మంచి వాక్యాలు పంచుకుంటారు ఎంతో బలంగా బలమైన వాక్యాలు పంచుకుంటున్నాం ఆ వాక్యాలు వింటుంటే మనకే వెళ్ళు అనిపిస్తుంది అయ్యో ఇన్ని రోజులు నేను టైం వేస్ట్ చేసినానా అయ్యో నేను ఇన్ని రోజులు నా సమయానంతా వృద్ధా చేసేసినా తెలుసుకోలేక నువ్వు కరెక్ట్ ప్లేస్లో ఉన్నావు యు ఆర్ ఇన్ రైట్ ప్లేస్ అని మనం అనుకుంటాం ఆ నేను కరెక్ట్ ప్లేస్లోకి వచ్చినా నేను నేను రైట్ ప్లేస్కి వచ్చినా నేను ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా నేను వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం చిన్న పిల్లలైనా కానీ వాళ్ళకి ఏ విధంగా చెప్పాలా పెద్దలైనా కానీ వాళ్ళకి ఏ విధంగా చెప్పాలం ఏ విధంగా చెప్తే ఏ విధంగా వింటర్ వాళ్ళు అన్ని క్లియర్గా మన టైటిల్ ఏంది మనం చెప్పే వాక్యం ఏంది దాని తర్వాత కన్క్లూజన్ ఏంది ఇవన్నీ మనం నేర్చుకున్నాం వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే మెల్ల మెల్లగా స్లోగా చెప్పుకుంటే వాళ్ళకి ఏం అర్థం కాదు అక్కడనే కూర్చొని నిద్రపోతుంటారు వాళ్ళు అక్కడనే కూర్చొని నిద్రపోతుంటారు వాక్యం అయినప్పుడు లాస్ట్కి ఆమెను అయినప్పుడు ఆమెను చెప్పి అలా వాళ్ళు అంటే సాతాను ఆ టైంని అంత దొంగ వాళ్ళ టైంని అంత దొంగలిస్తుంది అంటే కరెక్ట్ సత్యం తెలిసి తెలిస్తే ప్రతి ఒక్కరు దేవుల్లోకి మారడానికి ట్రై చేస్తారు ఎందుకు ఎందుకు ఎందుకు ఇంకా అనేకులకు దేవుని సువార్త తెలియబడాలంటే ఇదే మార్గం ఏ మార్గం అంటే మనం మార్గంలో నడిచినట్టయితే సత్యం తెలుసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి చల్లవు కానీ సాతాన్ ఈ మూడిని దొంగనిస్తున్నాడు నీ యొక్క దొంగలిస్తున్నాడు నీ యొక్క లైఫ్ని దొంగలిస్తున్నాడు యొక్క సత్యాన్ని దొంగలిస్తున్నాడు ఆ మూడు కాదు కలర్ఫుల్ గా చూపిస్తున్నాడు లోకం అంతా కలర్ఫుల్ మనం నేర్చుకున్నాం రెయిన్బో సెవెన్ కలర్స్ ఉంటాయి కానీ శాతం దగ్గర వంద కలర్లు ఉంటాయి ఏదోదో కలర్లు చూపిస్తుంటాడు మనం ఆ కలర్లను చూసి మనం మోసపోతుంటాం ఆ మోసపోవడం వల్ల ఈ మూడు ఈ మూడు అనేది మనం లాస్ అవుతున్నాం నిజంగా నువ్వు సత్యం తెలిసి నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పవాడివి బ్రదర్ ఇది ఇది అని అప్పుడు నేను ఎవరు ఎవరు నేను అడిగారు వాళ్ళు కూడా ట్రై చేస్తారు అదే బ్రదర్ నాకు చెప్పినాడు కదా నేను ఎందుకు ట్రై చేయకూడదు వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు నువ్వు ట్రై చేసినప్పుడు అతను కూడా ట్రై చేస్తాడు అతను ఇంకొకరిని కూడా ట్రై ఇంకొకరు మీరు చెప్పినందుకు నేను ఎందుకు ట్రై చేయొద్దు అతను కూడా ట్రై చేస్తారు అట్లా చూడండి మన మన దాంట్లో కూడా అంతే ఒకరు ఒక బ్రదర్ చెప్పినప్పుడు వాక్యం మనం కూడా నేర్చుకొని నేను ఎందుకు ట్రై చేయకూడదు మనం కూడా నోట్స్ రాసుకుంటాం పాయింట్స్ రాసుకుంటాం ఏ విధంగా చెప్పాలి ఇతరులకు ఎన్నో వాక్యాలు ఉన్నాయి చాలా వాక్యాలు ఉన్నాయి కానీ సత్యాన్ని వాళ్ళు కోల్పోతున్నారు అలా సమయం అంతా దో వాళ్ళ అధికారలు అధికారులు దొంగలి దొంగలి చేస్తున్నారు అక్కడ కూర్చోబెట్టి బాణశాలగా చేసేస్తున్నాడు దేవుని యొక్క వాక్యం అనేది సెట్ ఫ్రీ అంటే నిన్ను ఫ్రీగా చేయ దేవుని యొక్క వాక్యము నీ కట్లు తెంపనికి నీ పాపం నుంచి విడిపించడానికి దేవుడు చూస్తున్నాడు కానీ అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారంటే ఆ విధంగానే కూర్చోబెట్టి నేను ఎక్కడ వేసిన దొంగలు అంతేగా అక్కడనే ఉండేటట్టు నిన్ను నిన్ను ప్రయత్నం చేస్తున్నారన్నమాట వాళ్ళు అయితే ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని బయటికి వస్తావో నువ్వు నిజంగా న్యాయంగా తెలుసుకొని న్యాయంగా ఉండి నేను బయటకు వస్తావో నీకు కూడా ఒక ఆరటం ఉంటుంది ఒక ఆవేదన ఉంటుంది ఒక అంటే ఎట్లంటే నేను కూడా చెప్పాలి నాకు ఇంక అవకాశం ఇవ్వలేదే నాకు ఇంకా ఎప్పుడైనా చూడండి చెప్పిన వాళ్ళే చెప్తుంటారు పెద్దవాళ్ళు వాళ్ళు అక్కడే చెప్తున్నారు కానీ ఎవరు నేను నేను కూడా ఒక కొన్ని దగ్గర విన్న చూడండి నేను నేను ఛాన్స్ వెళ్ళిపో కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ కనబడినప్పుడు బ్రదర్ మరి మీ ప్రే మేము వస్తాం ప్రేయర్ మీటింగ్కి మేము వచ్చి వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాం ఆశపడుతున్నాం మా బ్రదర్స్ తీసుకొని వస్తాను అంటే అన మా పాస్టర్ ఒప్పుకోరండి నేను ఇద్దరు ముగ్గురి దగ్గర ఉన్నా మా పాస్టర్ ఒప్పుకోరు మళ్ళీ మిమ్మల్ని పిలిచి మా ఇంట్లో ప్రజెంట్ ఆ పాస్టర్ ఆరెవరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళెవ్వరు అంటే మా వాక్యాలు నచ్చలేవా అంటే మీకు అవకాశం ఇస్తలేమా అని అంటారంట ఆ భయం చూడండి మనుషుల చేత ఇప్పుడు ఈ మూడు ఎట్లయితే మనుషులు నిర్ణయించుకున్నావు మనుషులు మన రూల్స్ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా వాళ్ళు మనుషులు నిర్ణయించుకున్నారు మనం పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కానీ దేవుళ్ళు నీకు వచ్చేటైతే ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పనికి రావు హలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు రావు నువ్వు సత్యాన్ని పాటించేదైతే నువ్వు దాన్ని ఎదిరిస్తావు చెడుని ఎదిరిస్తావు నీ నీ యొక్క మార్గం కరెక్ట్ అయితే నువ్వు పోరాట నువ్వు పోరాటం చేస్తావు నువ్వు తప్పనవడతావు నీ యొక్క వెలుగు కోసం నువ్వు తప్పన పడతావు కొంచెం సేపు మన ఇంట్లో చీకటి పోతే నువ్వేం చేస్తావు చెప్పనా మనం లేసి క్యాండిల్ కోసం వెతుకుతాం టార్చ్ లైట్ కోసం వెతుకుతాం మొబైల్ ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేసేస్తాం కొద్దిసేపు వరకు ప్రయత్నం చేసినట్టే కదా చీకటిలో అంటే చీకటి అనేది ఎంత భయంకరమనో మనకు తెలుస్తుంది వెలుగు వచ్చేసరికి నీకు కనబడతాయి ఆ వెలుగు లేకపోతే నీకేం కనబడవు దేవుని వెలుగే నీకు ఈ యొక్క మార్గము సత్యము జీవము వాక్యం తేటగా చెప్తుంది క్లియర్ చెప్తుంది వాక్యం నా ద్వారానే తప్ప మీరు రాలేరు డోర్స్ క్లోజ్ అయిపోతాయి యువ డోర్స్ దేవుడు మార్ దేవుడు చెప్పిన మార్గంతో మనం పాటించకపోతే యొక్క ఆ దర్వాజలు అనేది క్లోజ్ అయిపోతాయి మనకు తెలిసిన వాక్యం ఉంది రెవల్యూషన్ త్రీ చూడండి దేవుడు ఛాన్స్ ఇచ్చినప్పుడు థర్టీ మనల్ని మెల్కొని లేపుతుంటాడు ఆ స్వరము మనం వినకపోతే ఆ డోర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి ఖచ్చితంగా క్లోజ్ అయిపోతాయి ఎందుకంటే మనకు సమయం లేదు ఎందుకంటే అన్నిలు చానాగా చాలా మంది దేవుని సువార్థ వాళ్ళకి ఏ విధంగా అందపడాలో ఏ విధంగా చెప్పే ఏ విధంగా చెప్పబడుతుందో అంటే ఏ విధంగా చెప్పాలో ఫస్ట్ పరిచయం చేసుకో మనం మనం నేర్చుకున్నట్టు పరిచయం చేసుకుంటాం ఫస్ట్ డైరెక్ట్గా మేము అటాక్ అటాక్ చేయం మనం ప్రేమపూర్వకంగా పరిచయం చేసుకుంటాం దాని తర్వాత మెల్లమెల్లగా మాట్లాడుతుంటాం పరిచయం ఎంచుకొని మీరు ఎక్కడి నుంచి పరిచయం చేసుకుని మెల్లమెల్లగా మనం వాక్య అది చెప్తుంటే ఒక ఖచ్చితంగా వింటారు చూడండి వ్యూహాన్ సువార్త ఎన్ అధ్యాయం ముంబై ముప్పై యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండో వచ్చాం అండ్ యూ విల్ నో ద ట్రూత్ ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ ఇంకా నువ్వు అక్కడ ఉండవు ఆ చర్చిలో నువ్వు ఉండవు అక్కడనే కూర్చొని సాప శాపలో కూర్చొని చీరలో కూర్చొని ఉండవు నీకు సత్యం తెలిసినప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళిపోతావు నిజమే కదా మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మనం నేర్చుకున్నాం మనకు సత్యం తెలబడింది మన కళ్ళు అనేది విప్పబడినే వెలుగు మనం ఆ వెలుగు మనకు నేర్పించింది ఇంకా మీరు ఇక్కడ ఉండకుండా అవసరం లేదు చూడండి మనంలో ఎవరైనా వాక్యం చెప్తే మార్పుకి సిద్ధంగా ఉంటారు ఖచ్చితంగా ఇది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేనే నేను ట్రై చేసినప్పుడు కూడా అవునా బ్రదర్ మీరు చెప్పే విధానం బాగుంది మాకు చెప్పలేరు అంటే నేను చెప్పుకున్నట్లేదు నేను నేర్చుకున్నా ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా నేర్చుకున్నా ఇంత టేత అంటే ఇంత క్లియర్గా ఉంది వాక్యము మరి ఇన్ని రోజులు మాకు చెప్పలేరు బ్రదర్ ఇట్లా వాళ్ళు మమ్మల్ని మాట సమయంని మోసం చేసేరు వాళ్ళు అక్కడ కూర్చొని కానుకలు తీసుకోవడం వల్ల కానుకలు తీసుకోవడం మన చర్చ అభివృద్ధి కొనడం అడుగుతారే తప్ప కానీ మీరు ఇంతవరకు ఎవరికైనా వాక్యం తెచ్చిరా ఇంకొక విషయం చర్చలో ఇంకొకరి కొత్తని జాయిన్ చేపియాలంట అరే అతన్ని జాయిన్ చేసిన జాయిన్ చేపిస్తున్నాం కరెక్టే మనకి నీకే సత్యం తెలిసినప్పుడు ఇంకా వాంక్యం తెలుసా సత్యం నీ యొక్క మార్గం కరెక్ట్ ఉన్న మన యొక్క మార్గం కరెక్ట్ ఉన్నాయన్నప్పుడు మనం ఇంకొచ్చే వాళ్ళు కూడా కరెక్ట్గా నడుస్తారు ఖచ్చితంగా చూడండి అదే అదే ఉదయంలో యువన్ సువార్త ఎనిమిదో ఉదయం పన్నెండు వచ్చినాం again jesus spoke to them saying i am the light of the world who have a follows me not walking not walk in the darkness chudandi again jesus spoke to them ante akada samavasyam nadustunnattu undi i am the light of the world i am the light of the world who have a follows me will not walk in the darkness satyam teliskuna appudu ni ko nidirga veligunna appudu nu cheekatlo nadabavu nadabavu ane vakyam they itaga clear ga chuptundi but we'll have the light of life but will have the light of life chudandi way light and life way way tho paate em vasundi light vasundi light lo nachukunna appudu munduku velthina appudu nu margam nachina satyam telustundi endukante light ochina appude ga ka, nikanni kanapadedi light lekapothe nikem ganapadathundi entha chikkate kada light lekapo light unna appudu nu anni telusukogaltho aa correct ga telusukogalthe nu marganni correct ga paatiso సత్యాన్ని కనుక్కో కనుక్కుంటావు ఆ సత్యాన్ని కనుక్కున్నప్పుడు నీకేమొస్తుంది జీవం వస్తుంది ఇటర్నల్ లైఫ్ వస్తుంది సో ఆ ద్వారానే నువ్వు వెళ్తూ ఉంటావు అనమాట ఇంకొక వచ్చినాం చూడండి యోహన్ సువార్త పదవో దేము ఏడవ వచ్చినాం సో జీజస్ అగైన్ సెట్ టు దేమ్ మళ్ళీ చెప్తున్నాడు అంట ట్రూలీ ట్రూలీ రెండు సార్లు రిపీట్ అయింది చూడండి నీ ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ ఐఎమ్ ద డోర్ ఆఫ్ ది షీప్ ఐ ఆమ్ ది డోర్ ఆఫ్ ది షీప్ నా ద్వారానే తప్ప ఇంకా వేరే వాళ్ళు బయట వాళ్ళు ప్రవేశించలేరు నా ద్వారా అంటే ఖచ్చితంగా చెప్తున్నా నా ద్వారానే బ్రదర్ నా ద్వారానే తప్ప అని చెప్తున్నారు దేవుడు సిస్టర్ నా ద్వారానే తప్ప అంటే నన్ను అనుసరించి నడిచినట్లయితే నీకు మూడు మూడు లభిస్తాయి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది లేదంటే నీ యొక్క డోర్లు క్లోజ్ క్లోజ్ అయిపోతే మనము చూసినట్టయితే మంద గుంపులు ఉన్నప్పుడు ఉంటాయి ఎప్పుడైనా అన్ని మనము కంచేసి పెట్టాము ఒక కంచ్ ఓపెన్ చేయని ఏమవుతుంది అన్నీ ఒకటేసారి ఉరికి వెళ్ళిపోతాయి అవి వెతుకుతుంటాయి అంటే ఆ డోర్ ఎప్పుడు ఓపెన్ ఉందో ఎప్పుడు బయటకు పోదాం ఎప్పుడు బయటకు పోదాం చూస్తుంటారు కానీ మన దేవుడు ఏం చేస్తుందంటే దేవుని ద్వారానే తప్ప మనకి ఇంకొక మార్గం లేదు అని వాక్యము క్లియర్గా సెలవిస్తుంది సో జీజస్ సేట్ అగైన్ ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ ఐఆమ్ ద డోర్ ఆఫ్ ది షీప్ వాళ్ళకు తెలియదు వాళ్ళు ఏదో కొన్ని కొన్ని వాక్యాలు కంఠస్థ వాక్యాలు వినేసి చెప్పిన వాక్యాలు ఎప్పుడు రిపీట్ గా చెప్తుంటారు ఒక చర్చిలో కొన్ని చర్చలలో చాలా చర్చలు చూస్తున్నాను నేను రిపీట్ రిపీటెడ్ గా అవే చెప్తుంటారు వేరే చెప్పాలని ఆశపడరు మనం చూడండి ఎవ్రీ సండే మనం ప్రకటన గ్రంథం నేర్చుకుంటున్నాం బయట చర్చస్ వాళ్ళు వినరు వాళ్ళకి తెలిసినే తెలిసినే వింటారు మనం ప్రయత్నం చేసి మనం నేర్చుకుంటున్నాం ప్రకటన గ్రంథం ఏ చర్చలో చెప్పరు ఏదో కొన్ని తెలిసినవి కంఠస్థ వాక్యాలు అవి కొన్ని చెప్తారు దానికి ఇంకా సత్యం అనో తెలియదు ఆ సత్యాన్ని కావాలంటే సత్యాన్ని కప్పు పుచ్చుతారేమో కానీ కూర్చొని ఓ రెండు ప్రకటన గ్రంథం వాక్యం చెప్పాలంటే మనకు రెండు రోజులు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళాలి నాలాంటి వాటికైతే నేను ఎంతో ప్రార్థనలు ఉండి ఉంటేనే కానీ నాకు అర్థం కాదు ప్రకటన గ్రంథం అవన్నీ అవన్నీ చిన్న గుంపు అంటే దేవుడు అంటే ముందుగానే క్లియర్గా తేటపడి చిన్న గుంపే ఏర్చుకో ఏర్పరచుకోబడుతుంది అన్ని తెలిసినా కానీ అన్ని తెలుసుకున్న ఎవరు ముందుకు వస్తలేరు కదా చివరి దినాల్లో ఎట్లుంటాయి అంటే మనం కోపము కోపము పాపము అన్ని ఇవన్నీ ఎక్కువైపోతాయి చివరి దినాల్లో అందుకే తక్కువ మంచి వారు ఎన్నిక మనకు కూడా మంచి సామెత ఉందిగా వంద వందో వంద పనులలో మంచి పనులు చేసి ఒక చెడు పని చేసి ఆ చెడు పనే చూస్తారు ఈ లోకం ఆ చివరి దినాల్లో కూడా అంతే అనమాట వందలు వదిలేసి ఒకటే పట్టుకున్నారు ఒకటి అంటే దేవు దేవుడు ఏర్పరచుకున్న గుం గుంపుని శాతాన్ని ఎలా ఎలాగైనా కొట్టేసేయాలా వీళ్ళని ఎలాగైనా దూరం చేయాలా ఎందుకంటే నువ్వు చెప్పే వాక్యం కానీ నువ్వు నువ్వు చెప్పే విధానం కానీ ఎవరైనా సరే మారిపోతారు ఖచ్చితంగా వాళ్ళు మార్ మారిపోతారు ఎందుకంటే దేవుని యొక్క శక్తి మనలో ప్రతి ఉంది మనం నేర్చుకునే విధానం ఆ విధంగా నేర్చుకున్నాం మామూలుగా నేర్చుకునే మనం ఒక ప్రొఫెషనల్ గా మనం నేర్చుకున్నాం డే బై డే దిన మన అభివృద్ధి చెందుతున్నాం ఆ అభివృద్ధిని దెబ్బతీయనికి సాతాన్ ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు వర్క్ టెన్షన్ లో కానీ ఫ్యామిలీ టెన్షన్స్ లో కానీ నాకు నేను నిన్న చెప్పాల్సిన వాక్యం నిన్న నేను చెప్పాల్సిన వాక్యం కానీ సడన్ నాకు ఫిన సర్వీస్ వచ్చేసి మేము వెళ్ళిపోయినాం ఎందుకంటే నేను డేట్స్ మనమంట మన గ్రూప్ డేట్స్ పెట్టినప్పుడు ఈ టెన్త్ ఈ రోజు నాది ఆ రోజు వచ్చేసరికి నేను ప్రిపేర్ అయి ఉండిపోవాలి ఎందుకంటే నేను అక్కడి నుంచి ఎక్కడి నుంచి రావాలి కోంపల్లి నుంచి ఇడికి నేను ట్రాఫిక్ ఎన్నో ట్రాఫిక్ నువ్వు వెతుకుంటూ అంటే దాటుకుంటూ మంచి మార్గాన్ని దాటు అంటే చూసుకుంటూ రావాలి ఎటువంటి శబ్దం ఉండదు ఎందుకంటే మన వాక్యాలు అన్నీ రికార్డ్ అవుతుంటాయి శబ్దాలు ఉండకూడదు అన్న మంచి క్లియర్గా నాయిస్ రేడియేషన్ అన్ని తీసేసి నీట్గా క్లియర్గా అప్లోడ్ చేస్తుంటాడు ఏమన్నా తప్పుగా ఉంటాయన్నీ కట్ చేసి నీట్గా అప్లోడ్ చేస్తుంటాడు చాలా కష్టం అదే నేను కూడా రెండు మూడు సార్లు ట్రై చేసిన అంత దూరం నుంచి ఇరికి రాగానే అబ్బా అనుకున్నాను నేను కట్ చేసి ఒక్కొక్కటి ఇట్లా కాపీ పేస్ట్ చేసి అంటే వాయిస్ అనేది కట్ చేసి నెక్స్ట్ వాయిస్ అతకపెట్టి అలా చేస్తు చాలా టైం చాలా టైం తీసుకుంటుంది నాయిస్ రిడెక్షన్ ఫ్యాన్ శబ్దం కూడా అన్ని తీసే కానీ మనము నేర్చుకు మనము ఎంత క్లియర్ గా వాక్యం వింటున్నాం ఎంత క్లియర్ గా అప్లోడ్ ఎటువంటి శబ్దాలు వచ్చినా కానీ మనం క్లియర్ గా వింటున్నాం దేవుని యొక్క ప్రేమ మన మధ్యలో ఉన్నంత కరం ఎటువంటి మనకు ఆన్లైన్ లోకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు హలో కొనసా నలుగురున్నా ముగ్గురున్నా కొనసాగుతూనే ఉంది నేను చాలా నేను చాలాసార్లు చూసినా ఇద్దరు ముగ్గురు ఉన్న వాఖ్యలు మన దాంట్లో చెప్తుంటారు సందర్భాలు కూడా ఉన్నాయి ఒకసారి ఇద్దరు ముగ్గురు జాయిన్ జాయిన్ అయ్యేటప్పుడు ఎందుకంటే దేవుని కృప ప్రేమ ఈ చివరి దినాల్లో ఎట్లుంటుందంటే దేవుడు తన బిడ్డలను ఎలా కాపాడుకోన కాపాడుకోవాలనే ఉంటుందన్నమాట ఎందుకంటే చివరి దినాలు ఏ విధంగా ఎటువంటి ఆటంకం వస్తుందో మనకు తెలియదు ఆ చీకటి అంటేనే మన మనుషుల రూల్స్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తే మనం అయిపోయినట్టే ఆడికే ఇంకా ఆ పాస్టర్ రూల్స్ అండ్ పెటేషన్ అంటే అంటే అయిపోయినట్టే సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు తీసుకునే చర్చస్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు బయటి వ్యక్తిని లోపలికి రానిస్తే ఏమి తెలిసిపోతుందా వాళ్ళు భయపడుతుంటారు వాళ్ళు బయటి వ్యక్తి ఎవరైనా వచ్చి లోపలికి తెలుసుకున్నాడనుకో అరే మా గురించి మా గురించి ఏం చెప్తాడేమో ఇతరులకు మా ఒపీనియన్ వస్తుంది మళ్ళీ మేము ఇంకా ఇంకా ఇంకా నెగిటివ్ ఒపీనియన్ వస్తే వీళ్ళు ఎక్కడికైనా వస్తారు ఇంకా వీళ్ళంతా ఎక్కడికైనా తీసుకొని వస్తారు అనేసి భయపడుతుంటారు రాలంతా అందుకే మన తండ్రి నిజమైన ద్రాక్షావలి నిజమైన ద్రాక్షావలి మంచి చూసుకుంటాడు ఆ చెట్టుకు పొరుగు వచ్చిన ఎరువు కావాలినప్పుడు వాటర్ కావాలప్పుడు వాటర్ పోస్తాడు అవి మంచి ఫలించాలని చూస్తాడు ఎక్కడైనా ఖరాబ్ అయిందంటే దాన్ని తీసేస్తాడు ఎందుకంటే దానివల్ల ఇంకొకటి ఖరాబవుతుంది అంత జాగ్రత్తగా చూసు మనం కూడా మనం కూడా అంతే అంత జాగ్రత్తగా మనం నేర్చుకున్నాం చూడండి mood first john 520 first john 5th adhyayam 20 vachanam and we know the son of god has come and give us understanding so that we may know him who is true and we are in him who is true he is the son jesus christ he is the true god and eternal life in his son jesus christ he is the true god and eternal life devun dwaraney manaku ఖచ్చితంగా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి ఇది అందరికి తెలిసిన సత్యమే కానీ ప్రతిరోజు సండే పోయి ఉంటారు వాళ్ళకి తెలియదు ఈ పాపం వాళ్ళకు జస్ట్ విని వచ్చేటే వాళ్ళు వాళ్ళని ఏ విధంగా మనం కాపాడుకోవాలి వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే చాలా మంది సత్యాన్ని అహించ అంటే సత్యాన్ని స్వీకరించడం అంత త్వరగా ఎవరు ఒప్పుకోరు మీ చేర్చ ఇట్లా చేస్తుందని చెప్తే ఎవరు ఒప్పుకోరు నీకు పక్క పక్క తీసుకుపోయి నిన్నే బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తుంది కదా తప్ప నీకు వాళ్ళ సీక్రెట్లు తెరవడానికి ఒప్పుకోరాలు నువ్వు తప్పు చేసినట్టు వాళ్ళు అస్సలు ఒప్పుకోర రెవల్యూషన్లు కూడా మన మనకు కంటిత వాక్యం ప్రకటన మూడిరవై వి ఐ స్టాండ్ ద డోర్ అండ్ నాక్ ఇఫ్ ఎనీ వన్ ఇయర్స్ మై వాయిస్ అండ్ ఓపెన్ ద డోర్ ఐ విల్ కమ్ ఇన్ హిమ్ అండ్ ఈ విత్ థిమ్ అండ్ ఐ విల్ బి దేర్ విత్ హిమ్ ఫర్ ఎవర్ కదా చూడండి దేవుని మనం అంగీకరించి స్వీకరించింది అయితే నీతో నీతోటి బస చేస్తుండు నువ్వు ఎట్టి వెళ్ళినా నీతో తోడుగా ఉంటాడు నిన్ను నడిపిస్తాడు నిన్ను చూసుకుంటాడు తర్వాత ఆ డోర్ నీకు ఇచ్చేసి ఆ ద్వారం ద్వారా నువ్వు ఎంతోమందిని పంపించగలుగుతావు అని దేవుడు ఎదురు చూస్తుంటాడు ఎప్పుడైనా మన షాపింగ్ మాల్లో పోతే మెటల్ డిటెక్టర్ ఉంటుంది వాళ్ళు మనల్ని చెక్ చేసి పంపిస్తారు వాళ్ళ డ్యూటీ అది ఎవరైనా బాంబ్స్ పెట్టుకొని వెళ్ళిపోతారేమో అనేసి వాళ్ళ భయం వాళ్ళకు మెటల్ ఉన్నా డిటెక్ట్ చేస్తుంది ఈవెన్ మన బైక్ చేయు ఉన్న అంటుంది కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు ఆ దేవుడు ఆ పనినికి పనికి అప్పగించినప్పుడు మనం ఆ ద్వారలో ఎంతమందిని నడిపించగలుగుతాం సత్యాన్ని చెప్తూ ఎంతమందిని ముందుకు తీసుకెళ్తాం చూడండి యోహన్ సు వార్త అధ్యాయం మూడవ వచ్చినం జీజస్ ఆన్సర్డ్ హిమ్ ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ అన్లేస్ వన్ ఈజ్ బోర్న్ అగేన్ ఈ కెనాట్ సి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్లేస్ వన్ ఈజ్ బోర్న్ అగేన్ ఈ కెనాట్ సి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అయితే చూడండి మనము బాధ్యసం తీసుకొని పొందుకొని మనం పశ్చాత్తాపురంతో పాపంపు అన్ని ముందుకెళ్తే దేవుని యొక్క ఒకవేళ అన్ని చేయకపోతే నీకు అస్సలు తెలియకపోతే అంతే ఆడకే నరక డైరెక్ట్ నరకానికే అందుకంటే మన మన టైటిల్ కూడా క్లియర్గా ఉంది మన టైటిల్ ఏంది జీజస్ ఈజ్ ద వే టు ది ఫాదర్ జీజస్ ఈజ్ ద వే ఓన్లీ వే మనం ముంగట ఓన్లీ అని రాసుకుందాం జీజస్ ఈజ్ ద ఓన్లీ వే టు ది హెవెన్ జీజస్ ఈజ్ ద ఓన్లీ వే టు ద ట్రూత్ jesus is the only way to the light jesus is the only way to the eternal life jesus is the only way to born again only way only one way one way ante endi oka daranam no second way one way traffic mallam manam back vellakodadu kabatti manam etch chestna jarthaga undale mana noti mata endukante mana noti mata dwara kontha mandi sibbandi partharu mana noti mata tho jarthu undale నువ్వు పల్కుతో పలుకుతావో మంచి వచనలు మంచిది అవుతాయి చెడు వాళ్ళతో చెడు అవుతాయి ఇంకో ఇంకొకటి చూడండి వాన్స్ వార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనం హూ హేవ్ ఓ బిలీవ్స్ ఇన్ ద సన్ ఆఫ్ యాజ్ ఇటర్నల్ లైఫ్ హూ హేవ్ ఓ డస్ నాట్ ఒబే ద సన్ షల్ నాట్ సి లైఫ్ బట్ వర్త్ ఆఫ్ గాడ్ రిమైన్స్ ఆన్ హిమ్ చూడు మన దేవుడు ప్రేమ దయ నీకు ఇచ్చే బట్టి ఎంతో ప్రేమ ప్రేమ దేవుడు కాబట్టి నీకు నిన్ను చూస్తూ ఉంటాడు మనకు తెలుసు ఆ టైంలో మనము చెయ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆఫీస్లో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు నువ్వు ఈ టైంలో కన్ చేయకపోతే నువ్వు ఫైర్ ఆఫ్ కథం పింక్ స్లిప్ ఇచ్చేసి వదిలేస్తారు వాళ్ళు డైరెక్ట్ టర్మినేట్ కంప్లీట్ ఆ ప్రాజెక్ట్ చేయకపోతే దేవుడు మనకు మంచి సమయం ఇచ్చిండు ఆ సమయంతో పాటు మనం నేర్చుకుంటున్నాము ముందుకు వెళ్తున్నాము మన ఆశ ఇతరులకు చెప్పడమే మనం అది నేర్చుకున్నాం ఇతరులని దేవుళ్ళకు నడిపించడం వాళ్ళకి తెలుసు కాకపోతే వాళ్ళని పాలిష్ చేస్తే సరి వాళ్ళు మన షూద్ మూవ్ అన్నప్పుడు మనం పాలిష్ ఎట్లా చేసుకుంటాం షైన్ రానికి మనం ఆ స్టేజ్ లో ఉన్నాం వాళ్ళకి తెలుసు దేవుని కోసం అందరికీ తెలుసు సండే వెళ్ళి వినోస్ అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు కానీ వాళ్ళ వాళ్ళకు లైట్ కోసం తెలియదు మార్గం కోసం సత్యం కోసం తెలియదు లైఫ్ అంటే ఏందో జస్ట్ వస్తున్నావా పోతున్నావా అన్నట్టు ఉంది వాళ్ళకి వాళ్ళని కరెక్ట్గా పాలిష్ చేస్తే వాళ్ళు కరెక్ట్ గా దారిలో పెడితే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇంకా కరెక్ట్ గా చూసుకుంటారు అన్నమాట చూడండి ఇవన్నీ మనకు కావాలంటే రెండో కొరంతీయులు 5వ అధ్యాయము 17వ వచనం therefore if any one in christ he is a new creation the old has passed away behold the new has come ఎన్ని రోజులు ఒకటైతే ఇప్పుడు ఒకటి ఇన్ని రోజులు మనం ఏం చేష్టమో మీకు తెలుసు మనం వాక్యాలు ఇటలకు అంటే ఇటలకు పోవాలనే మనం ఆన్లైన్లో చెప్తున్నాం మనకన్నీ తెలుసు కాబట్టి మనమన్నీ నేర్చుకున్నాం కాబట్టి ఈ వాక్యాలు ఆన్లైన్లో వాళ్ళు కూడా వింటరేమో అనేసి మనం మన ఈ రికార్డింగ్స్ ఇవన్నీ మన బ్రదర్స్ ఇవన్నీ రికార్డింగ్స్ జాగ్రత్తగా పెట్టి ఆన్లైన్ అప్లోడ్ చేస్తుంటారన్నమాట ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు కరోనా ఇద్దరు ముగ్గురైనా వింటరు ఖచ్చితంగా వింటరు ఆ విధంగానే సత్యాన్ని వాళ్ళకు వాళ్ళకు మనం చేరవేస్తున్నాం అయితే మనం ఈరోజు నేర్చుకున్నది ఏందైతే దేవులను నడవడం దేవులు నడవడము దేవునితో పాటు నడవడము దేవుడు మనతో ఉండడం మనం ఇంప ఎప్పటికీ ఇంకా డార్క్నెస్ చూడము చూడము అనే వాక్యం మనకు సెలవిస్తుందన్నమాట వేలో లైట్ కనబడుతుంది ఆ లైట్ ద్వారా మనకు క్లియర్ గా మార్గం వెతుకుంటాం ఆ మార్గంలో సత్యాన్ని వెతుక్కుంటాం ఆ సత్యంతో పాటు వెతుకున్న నీకు బహుమానం ఉంటుంది గిఫ్ట్స్ ఉంటుంది నీకు మంచి చేసినప్పుడు నీకు రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ఉస్ట్ ప్రైజ్ వస్తేగా ఈ ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం పరిగెత్తుతూనే ఉండాలి మన డెస్టినేషన్ కోసము మనం ప్రయాసపడాలి మన డెస్టినేషన్ ఏది ఇతరులకు సువార్థ ప్రకటించడమే ఎంతో తెలియని ప్రజలు ఎంతో ఉన్నారు మన బ్రదర్స్ అప్పుడప్పుడు కొండ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు చాలా దూరం నడుస్తుంటారు నేను కూడా అనుకునేవాణ్ణి కానీ నేను కూడా వెళ్తే బాగుంటుంది కానీ కానీ నాకు వస్తుంది నేను కూడా అనుకోలేదు నేను ఆన్లైన్లో వాక్యాన్ని చెప్తాను నాకు వచ్చింది కదా నేను కూడా ఒకరోజు ఖచ్చితంగా ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం సువార్థ ప్రకటించ చేస్తాను నేను కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకి తెలియదు ప్రేమతో చెప్పాలి అందుకే దేవుడు దేవుడు ఎవరిని ఏర్పరచుకోవాలో వాళ్ళను వాక్యం కూడా సెలవిస్తుంది మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఈ లోకం పుట్టక ముందుకి ఈ లోకం అంటే క్రియేషన్ కాకముందు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఐ హ్యావ్ ద వన్ చూసన్ యూ వాక్యం క్లియర్ గా చెప్తుంది చూడండి దేవుని ద్వారా నడిస్తే మనకి ఎటువంటి అంటే దేవుని ద్వారా నడిచి దేవుని నామంలో ఉచ్చరించి నడిచినట్లయితే నీకు అంటే కష్టం రాకుండా కష్టం అంటే నీ యొక్క మార్గంలో ఎన్ని కష్టాలున్నా ఆ లైట్ ద్వారా నువ్వు ఈజీగా వెళ్ళిపోతుంటావు నీకు ఎంత కష్టం అని అనిపించదు ఒకసారి నువ్వు ఎక్స్పీరియన్స్ అయినా అనుకో అది ఎంత ప్రాబ్లం అయినా నీకు అనిపించదు అది ఇంతే సింపుల్ కానీ వేరే వాళ్ళకు మొదటి వచ్చిన వాళ్లకు చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది మనం సైకిల్ కూడా తొక్కేటప్పుడు మనకు దెబ్బలు పడుతూ కింద పడుతూ మనం నేర్చుకుంటాం కదా దెబ్బలు తాకుతూ మనం నేర్చుకుంటాం ఎందుకంటే మనకు అనుభవం రానికి ఎక్స్పీరియన్స్ రానికి ఎక్స్పీరియన్స్ రానికి ఆ మార్గం నడిచినప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తే నువ్వు ఈజీగా వెళ్ళిపోతావు ఎటువంటి చోదనైనా నువ్వు తట్టుకోని తట్టుకునే శక్తి నిలబడుతూ ముందుకి వెళ్ వెళ్ళిపోతుంటావు అనమాట కాబట్టి దేవుని వాక్యం మనకు క్లియర్గా దేవుడు ఇన్ని వాక్యాలతో మనతో మాట్లాడింది కాబట్టి సో మనము మార్గాన్ని చెంచుకున్నాము సత్యం ఏంటంటే చూసుకున్నాము ఇంటర్నల్ లైఫ్ అంటే ఏందో చూసుకున్నాం మనం ఈ మూడు సింపుల్ గా కనబడినా కానీ దీని దీని వెనుక అర్థాలు ఉన్నాయి క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు అందరూ దేవుడు నేను ప్రకటిస్తా బ్రదర్ నేను ప్రకటిస్తే బ్రదర్ రెడీగా ఉంటారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళుగా వాళ్ళు రెడీగా ఉంటారు నేను చెప్తానా నేను చెప్తాను వాక్యం అని నేను చెప్తానా నేను చెప్తాను రెడీగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి సత్యం తెలిసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వస్తారు చూడండి మనం ఎంత ఈజీగా మనం మనం ఆన్లైన్లో చెప్పుకోవాల్సిన చెప్పండి వాక్యాలు నేర్చుకుంటున్నాం పాయింట్స్ ఇంపార్టెన్స్ పాయింట్స్ రాసుకుంటున్నాం కదా మనం చెప్పేటప్పుడు మనము ఆన్లైన్లో అది మనం కరోనా టైమ్ లో ప్రతి ఒక్కరు వాక్యాలు నా దగ్గర రికా అంటే ఏమంటాం వాక్యాలు రాస్తున్నాయి ఎవరు ఏ విధంగా చెప్పినారో అంటే మనం అన్ని వాళ్ళ చెప్పిన వాక్యాలన్నీ మనం నోట్ చేసి పెట్టుకున్నమాట ఈ రోజు ఈ బ్రదర్ ఈ చెప్పాలి ఈ బ్రదర్ ఈ పాట పాడి మన దగ్గర బుక్ లో అన్ని మనం అట్లా డే టు డే మనం రాసుకున్నాం ఎందుకంటే మనం గుర్తు చేస్తాం పలానా బ్రదర్ నువ్వు ఆ రోజు ఈ వాక్యం చెప్పినావు నాకు ఆ టచ్ఫుల్ గా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను నేను అట్లా వాళ్ళు ఇంకా మనకు ఎంకరేజింగ్ గా ఇంకా కొన్ని విషయాలు చెప్తాను అనమాట అదే నువ్వు వీరే వాళ్ళ దగ్గర నడుగు అవునా బ్రదర్ నేను మళ్ళీ చెప్తాను మనకు సమయం ఇవ్వరు మన మనలాగా సమయం టైం ఇచ్చి మాట్లాడి ప్రేమగా ఉండరు అక్కడ సరే నాకు టైం లేదు అంటారు ఫస్ట్ ఏ అంటారు రోజు వాకింగ్ చెప్పినా మళ్ళీ ఒకసారి నాకు అర్థం కాలేదు అంటే నాకు టైం బ్రదర్ అంటారు వాళ్ళు నేను ఛాన్స్ విన్నా నేను ఇది వాట్సాప్ చేస్తా మీరు చూడండి అని అంటారు కానీ మళ్ళీ వాట్సాప్ కూడా చేయరు తర్వాత మనం ఆసక్తి చూపించినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ మనకు రెస్పాన్స్ సరిగ్గా రెస్పాన్స్ కాకపోతే మనకి ఏ విధంగా మనకు బాధగా అనిపిస్తుంది ఏదో కోల్పోయినాము అన్నట్టు అనిపిస్తుంది కానీ మన దగ్గర టీచింగ్స్ అలా లేవు ఓపెన్ అంత ఓపెన్ సీక్రెట్లు కూడా మనం తెలుసుకో తెలియబడి మన దగ్గర అంత ఓపెన్ ఏం చేస్తే ఏం జరుగుతుంది ఏం చేయాలో ఏం చేయకూడదు అన్ని మనకు తెలుసు ప్రతిదీ నేర్చుకున్నాం మనం ఇదే నేర్పు వాళ్ళకు పక్క వాళ్ళకు చర్చ్ ఉంటే ప్రతి ఒక్క చర్చ్ డెవలప్మెంట్ అయ్యేది ప్రతి ఒక్క చర్చి దేవుళ్ళు ముందుకు ఒక కష్టాలు రాకపోయేటివిగా వాళ్ళకి అనేది ఉండదు చర్చ్ అందరూ సమానమే కదా దేవుడు అందరినీ క్షమించినప్పుడు నువ్వు అక్కడ ఉన్నప్పుడు సమానమే మెయిన్ మెయిన్ చర్చలు ఏం చేస్తారు ఒక సిక్స్ సిక్స్ రోజు వీళ్ళ మంచోళ్లను గుర్చోపెడతారు తర్వాత నెక్స్ట్ అట్లా కేటగిరీస్ గా వాళ్ళు ఎంచుకున్న మార్గం అట్లాంటిది అనమాట అంటే రేంజ్ ను చూసో లేకుంటే స్టేటస్ ను చూసో వాళ్ళు ఇచ్చే గౌరవం అట్లా అక్కడ ఉంటుంది కానీ మన దగ్గర అట్లా లేదు ప్రతి ఒక్కరు నేర్చుకున్నాం అందరూ ఈక్వలే కాబట్టి మనం కన్క్లూజన్ అంటే దేవుళ్ళు నడిచి నడిచేటప్పుడు జాగ్రత్తగా he is the true god and eternal life thana dwara ne tappa manamu munduku konasaagali manasu vakyam clear ga cheptundi i am the light of the world who have a follows me will not walk in darkness i am the light of the world who have a follows me will not walk in the darkness cheekatlo nadavado inka na gurinchi telchina vaadaithe satyanni telchina vaadaithe cheekatlo nadavado satyam kosam porala vadi munduku velthade tappa satyam కొంతమంది సత్యం చెప్తే కొంతమందికి ఏంటంటే కోపం వస్తుంది నిజాలు చెప్తే కొంచెం పట్టి వాళ్ళు ఏ గిల్టీగా ఫీల్ అవుతారు నిజాన్ని చెప్తుంటే సత్యాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు లోకం అదే రెండు మూడు చెడు మాటలు చెప్పు చెలో ఎన్ని రోజులైనా ఉంటుంది కాబట్టి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించినాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవాన్ని కొందనాలు సుతులు స్తోత్రం తండ్రి ప్రభా ఈ వాక్యం చేత మొత్తం మాట్లాడినందుకు నీ కొందనాల నీ కొందనాలు సుత్తుల స్తోత్రం తండ్రి ప్రభ ఐఎమ్ ద వీ ద ట్రూత్ ద లైఫ్ నీ మార్గము మీకు సత్యము జీవము ఉందని చెప్తున్నావు తండ్రి ప్రభా మేము నేర్చుకున్నాం తండ్రి అవును తండ్రి ప్రభా నీ ద్వారానే తప్ప ఓన్లీ ద వే మీరే తండ్రి ప్రభా మీ యొక్క ద్వారా మేము ముందుకు వెళ్ళలేం ఓన్లీ వే ఓన్లీ లైట్ ఓన్లీ లైఫ్ మేము నేర్చుకున్నాం తండ్రి మమ్మల్ని నడిపించండి ముందుకు దేవా దిన నీకు ఉందను ప్రభా మీ డైలీ బ్రెడ్ లేకపోతే మేము నడవలేం తండ్రి ప్రభా మీ యొక్క రుచి తెలవకపోతే మేమేం చేయలేం తండ్రి ప్రభా దప్పిగుర్ను ఉన్నారు తండ్రి ప్రభ ఎంతో ప్రజలు వాళ్ళకు నీ దాహం తీర్చాల తండ్రి ప్రభ మమ్మల్ని ఆ విధంగా తయారు చేసినందుకు కృతజ్ఞతలు స్థుతులు స్తోతురం తండ్రి ప్రభా నీ యొక్క ద్వారా విశ్వసించి వాళ్ళు ముందుకు నడవాల తండ్రి ప్రభా మీరు నిన్న అదేవిధంగా ఉంటారు రేపు కూడా అదేవిధంగా ఉంటుందని మేము మారచ్చేమో కానీ అలాంటి మార్పులు రాకుండా మా దాంట్లో నీ ప్రేమ కృపను దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్య్యా నీ యొక్క గుణగాలను కలిగి నేనేసే ప్రభా అనేకులకు నీ స్వార్థ ప్రకటింపజేయాల తండ్రి ప్రభ ఎంతో ప్రయాసపడుతున్న తండ్రి మా బ్రదర్ సిస్టర్స్ చాలా మంది అక్కడ మా బ్రదర్స్ ట్రైబల్ ఏరియాలో వెళ్తున్న తండ్రి ప్రభా మరి నైన్ఎస్ఏ ప్రభా ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఎంతో భయంకరంగా మార్గాలు తండ్రి ప్రభా ఎస్ఐ ట్రైబల్ ఏరియా అనే కానీ ధైర్యంగా వాళ్ళకు ప్రభా మీరు తోడు నిండుగా ఉండి క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నారు తండ్రి ప్రభాస్ఏ ప్రభా ఈ యొక్క సాక్ష్యంగా మనందరినీ నిలబెట్టినందుకు నీకు వందన తండ్రి ప్రభా ఈ వాక్యం నేర్చుకున్నాం తండ్రి ప్రభా అవును తండ్రి ప్రభా నీ సత్యాన్ని ఈ యొక్క ప్రపంచానికి రుచి చూపించాలి తండ్రి ప్రభా ఒక్కసారి రుచి చూసినట్టయితే ఇంకా వెనక తిరిగి వెళ్ళాడు తండ్రి ప్రభా నిజంగా నీ యొక్క మార్గంలో నడుచు ప్రభా ఒక మార్గంలోకి అంత ఎన్నో ఎంతో నీ యొక్క మార్గం నడిపిస్తాడు తండ్రి ప్రభా ఆ విధంగా తీర్చిదిద్దునందుకు నీకు వందనలు తండ్రి ప్రభా ఎస్య్యా మరి ఆన్లైన్ లో పార్టిసిపేసిన ప్రతి ఒక్క బ్రదర్స్ దీవించి ఆస్వాదించండి థ్యాంక్ ప్రభా ప్రతిరోజు ఆన్లైన్ ప్రగుతున్నాయి తండ్రి ప్రభా ఎన్నో నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రభా నేర్పించినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా మరి యొక్క వాక్యం వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా అనేకులకు ఈ వాక్యం చేరబడాలి తండ్రి ప్రభా వాళ్ళు నిజమైన ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటారో ఖచ్చితంగా నయనేసే ప్రభా వాళ్ళు అక్కడ ఉండరు నీ యొక్క ప్రేమ కృప దయ్య ఆ పౌరుషం అనేది అక్కడికి వచ్చేసి నయనేసే ప్రభా వాళ్ళ నీ యొక్క ఆత్మ చేత నింపబడి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు తండ్రి ప్రభా అనేకులకు నీ స్వార్థ ప్రకటింప జరుగుతున్నారు ప్రభా మేము కూడా ఒకవేళ ఖచ్చితంగా మేము వెళ్ళి వాక్యం చెప్తే ఖచ్చితంగా వింటారు తండ్రి ప్రభా అలాంటి కృపను మాకు అలాంటి టీచింగ్స్ మాకు దయచేసినందుకు నీకు కొనాలి తండ్రి ప్రభా ఎస్ అయ్యా నేను ఎన్నో సాక్ష్యాలు కూడా విన్నాం తండ్రి ప్రభా నేను ఎస్ఐ ప్రభా మన కేబీ ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ వాక్యం చెప్పినప్పుడు నేను కొంతమందికి షేర్ చేసిన తండ్రి ప్రభా వాళ్ళు కూడా ఎంతో విన్నారు తండ్రి మారు పొందినందుకు నీకు కొనాలి తండ్రి ప్రభా ఆన్లైన్ల ద్వారా కూడా మారు పొందుతున్నారు తండ్రి ప్రభా ఎస్ అయ్యా ఇంకా నిజంగా వాళ్ళు నిజమైన రుచి చూస్తే ఇంకేంత ఉంటుందో తెలుసుకోబడుతుంది తను ప్రభుత్వం తెలుసుకోవాలి అనేకులు తెలుసుకోవాలి నీ ముందుకు రావాలని ఎస్ఐఎం యొక్క ప్రార్థన మీ చె అప్పగిస్తాం ఈ వాక్యం కూడా మీ చెక్ అప్పగిస్తాం ఏసు క్రీస్తు నమ్మంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్సింగ్స్ ఇవ్వండి మన ప్రభు అయిన ఏసు ప్రేమ శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఈ గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు సదాకాలం తోడైను గాక ఆమెన్ సిస్టర్స్ అందరూ ప్రైజ్లాడ్ ప్రెజల్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రెజలాడ్